సకాదను బలము కాదను నా ద్వారా దిని చెల విచులు నామ ద్వారా దిని చేషునలి సై యల విచులు సకాదను ద్వారా ఏమ ద్వారా ఏ సైఎస్ల ఓ గో పార్వతమారు బాబు నే ఓ పార్వతమా ఎంత మాత్ర సుధానవు నీవ నెను అదను కూలిగా మారదవు ఎంత మాత్ర సుధానవు నీవ నేను అదను కూలిగా మారదవుత కలముతో నిధి కాదనెను ఆత్మ ద్వారా చే ేష విచెను నాత్మద్వారా పిచేన ఏ సై యస విచను ఓ ఏలు విను నీ బాధ్యనంత ఓ శ్రయేళు విను బాధ్యనంతా గొప్పది ఏ సయని వారూ యారీ పోరాచు నా ఏ కై యో కై నవచను హల్లెలూయా హల్లెలూయా సదాం చేసుకుంటాం నమకవైం తండ్రి ప్రంగలి కంద్రాజ నమకవైం తండ్రి యొక్క దైకార్శణంలో మా కనికరించటంటి యొక్క సమయానికి ఏమి వందనాలు మేవై ప్రచోటానికి ఆలకించినటువంటి సమయానికి మీ పాదాలకు స్తోత్రాలు ఒటు అన్ని pani కమల్ వన ఉపకుందాం తండ్రి ఏమంచినారో రాత దేవా యా ఏమంచినారో పొట్టు తండ్రి అయ్యా మీరే నా యొక్క మాటలుగాను అయ్యాన హృదయంలో మీ యొక్క ధ్యానంగాను ఉండండి తండ్రి అయ్యా మీ వాక్యాన్ని దేవా పంచుకోవడానికి దేవా నమ్మకం అని నేను కేవలం అయ్యి తండ్రి ఏ అర్హత లేదు ఏ మంచితనం లేదు దేవా అయ్యాన్ని వైపు చూస్తున్నాను కృపను అనుగ్రహించండి అయ్యా నాటిని ముట్టండి బుట్టివాడిని నేను ఒప్పుకుంటున్నాను చేతకాన్ని వాడిని నప్పుకుంటున్నాను తండ్రి మీ నడిపించండి దేవా మీరు దేవా అనుగ్రహిస్తే తప్ప తండ్రి ఆ వాక్యాలను మేము అర్థం చేసుకోలేము నేను అర్థం చేసుకోలేని దేవో నమ్మకేంత్రి ఈ యొక్క సమయాన్ని మేము ఆశాదేచిపెట్టుకుంటున్నాం ఆశీర్వాదకరంగా ఉంచండి కొట్టివాడిని తండ్రి దేవాణాన్ని నేను ఖాళీ చేసుకుంటూ మేము వైపు చూస్తాం చేసి క్రీస్తు వారి పరిశుభ్రమైన ప్రతిమలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు కొన్ని ఒక చిన్న తలంపు మీ అందరితోటి పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఒకటి ఇది హిరమియాకు సంబంధించినటువంటి హిరమియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదువుకుందాము ఇర్మియా గ్రంథం పదకొండో అధ్యాయము పద్దెనిమిది నుంచి పన్నెండ అధ్యాయం ఐదవ అధ్యాయం వరకు చదువుకు దానిని ఎహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించింది ఆయన వారి క్రియలను నాకు కనపరచను అయితే నేను వదకు చేయబడుచుండు ఆదువైన గొర్రె ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశించేయదు దాని పేరు ఇక మీదటను జ్ఞాపకము చేసుకునిపో బ్రతుకు వారిలో నుండుకుండ వారిని నిర్మూలన చేయము రెండని వారు నా మీద దురాలోచనను నేను జరుగుకుంటుని నీతిని బట్టి తీర్పు తీర్చు జ్ఞానేంద్రియములను ఉదయములను శోధించువాడు అయినముల ప్రతికొక యహోవాయే యహోవా నా వాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను వారికి నీవు చేయి ప్రతిదండను నన్ను చూడనమ్ము కావున నీవు మా చేత చావుకుండా ఎహోవా నామను ప్రకటించకూడదని చెప్పు అనాతోతు వారి గురించి యహోవా ఇట్లు సెలవిస్తున్నాడు ఇస్రాయల్ సైనియత్పత్తులు ఎహోవా వారిని గురించి నేను వారిని శిక్షించబోతున్నాను వారి యవనులు కట్టము చేత వారి కుమారులు కుమార్తెలు క్షేమం వలన కూతుదు వారికి శేషమేమీ లేకపోవను నేను వారిని దర్శించు కీడును వారి మీదకి రప్పించను యోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంత్రులుగా కనబడుతుడు ఆయనను న్యాయము విధులుచుటను కూర్చి నేను నీతో మాట్లాడును దుష్టులు తమ మార్గంలో వరుదిల్లనే మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలమునిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కాని వారి అంతర్యంలో దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్ను ఉన్నావు నన్ను చూడు నన్ను చూచుతున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుతున్నావు వదకు ఏర్పడిన గొర్రెలే వారిని హతమ వదదినమున వారిని ప్రతిష్ఠించము భూమి ఎన్నాళ్ళు దుఃఖించగలను దేశమంతటిలోనే గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోగలను అతడు మన అంతము చూడడనే దుష్టులు చెప్పుకొని చూడగా దేశంలో నివసించే వారి చెడితనం వలన జంతువులను పక్షులను తమసిపోయి తమసిపోవ చేసినవి నీవు పాదచారులతో పరిగెత్తుగా వారిని కదా నీవు రౌతులతో ఎలాగో పోరాడుతు నెమ్మది స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా యువతను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదు ఈరోజు మన ధ్యానాంశము ఈ యొక్క ఐదో వచనం నీవు పాదచారులతో పరుగత్తుగా వారిని అలా ఏ గుర్తి కదా నీవు రౌతు రౌతులతో ఎలాగో పోరాడదు నెమ్మది కలిగిన స్థలము నీవు క్షేమంగానున్నావు కదా ఎవరు దాని ప్రవాహంగా వచ్చినప్పుడు ఏం చేదు ఇక్కడ ఇర్మియా ఇర్మియాకు దేవునికి మధ్య ఉన్నటువంటి రెండు ముఖ్యమైన మూడు ముఖ్యమైనటువంటి సంభాషణను ఇక్కడ మనం చూస్తున్నాం ఇది దేవుడు ఇర్మియా తోటి మాట్లాడుతున్నాడు ఇది దేవుడు ఇర్మియాతోటి మాట్లాడుతున్నాడు నీవు పాఠచారులతో పరిగెత్తిగా వారు నిన్ను కదా నీవు రౌతుడితో ఎలాగో పోరాడు నెమ్మది స్థలమున నీవు క్షేమముగానున్నావు కదా యువర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదు ఎర్మియ మనకందరికి కూడా తెలిసినట్టు హీఈం ప్రాఫిట్ ఆయన పేరు ఏ విధంగా వస్తుందంటే ఆయన ఆయన యొక్క ఈ యొక్క మెసేజ్ ని మనం అంతా చూస్తే హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ సారోఫుల్నెస్ అయితే ఈ యొక్క ఎర్మియ ఇస్రాయిలీలు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కాలం అంటే ఏ కాలం అంటే అత్యంత అంటే అత్యధికంగా తిరుగుబాటు చేసినటువంటి కాలంలో ఆయన ఉన్నాడు ఇజ్రాయేలీలు దేవుని మీద అత్యధికమైనటువంటి తిరుగుబాటు చేసిన కాలంలో ఈయనున్నాడు దాని పర్వ్యవసానంగా ఈ యొక్క తిరుగుబాటు ద్వారా వీళ్ళు ఇజ్రాయేలీలు వేరే దేశానికి అన్ని దేశానికి కొనుపోబడతారు ఈ యొక్క ఇర్మియా రెండు పరిస్థితులను చూసిండు ఈ యొక్క ఇస్రాయలీలు అన్ని జనులు వీరిని జయించి వీరిని చెరకొనిపోక మునుపు చేరగొని పోయిన తర్వాత రెండు సందర్భాలను కూడా రెండు పరిస్థితులను కూడా వీరి మీద ఈ యొక్క పదకొండో అధ్యాయం మనం చూస్తే ఇర్మియ యొక్క జీవితానికి సంబంధించి ఆయన యొక్క సేవక సంబంధించినటువంటి మెసేజ్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఇర్మియ ఎటువంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నాడు అయితే ఆయన చూస్తున్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఇక్కడ ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ మొదటి భాగంలో పదిహే పదకొండో అధ్యాయం ఇరుమియా పదకొండో అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తే ఇస్రాయేలీల వంశస్థులను యూధావంశస్థులను బయలకు తూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి నాటిన సైన్యముల పతికి మీకు కీడు చేయా నిర్ణయించుకున్నాడు ఇక్కడ ఏమైందంటే ఎహోవా నాటిన ఇస్రాయేలీ ప్రజలు ఇస్రాయేళ్లు అనగా దేవుని యొక్క రక్షించబడినటువంటి దేవుని యొక్క బిడ్డ ఈ యొక్క ఇస్రాయేలు నీవు నేను ఈ యొక్క ఈ ఇస్రాయేళ్లు నీ నాటింది ఎవరంటే ఆయన నాటినది దేవుడే అయితే దేవుడేమంటున్నాడంటే ఇక్కడ బయలుకు సంబంధించినటువంటి దూపార్పణములు మన జీవితంలో ఇస్రాయలు జీవితంలో ఉండటం ద్వారా దేవుడు ఏమంటున్నారంటే నేను వాళ్ళని వెళ్ళగిస్తాను వాళ్ళకి హీడు చెయ్య నిర్ణయించుకున్నాను వీళ్ళు విశ్వాసులు నాటబడినటువంటి వారు దేవుని చేత నాటబడినటువంటి వారు ఎప్పుడైతే బయలు దూపార్పణ బయలు అన్య అన్య దేవతలకు అన్య సంప్రదాయానికి సంబంధించినటువంటి అన్య ఆలోచనలకు అన్య ప్రవర్తనలకు అన్య ఏదైతే దేవుని యొక్క క్రమము కాదో ఏదైతే దేవుని యొక్క క్రమంలోకి రాదో ఏదైతే దేవుని యొక్క ఉద్దేశం కాదో దేవుని యొక్క చిత్తం కాదో ఆ చిత్తంలో కానీ ఆ ఉద్దేశంలో కాని ఆయన క్రమంలో కాని ఈ మూడు విషయాల్లో నుంచి మనం ఎప్పుడైతే తట్టుకోతామో అది బయలుకు దూరపార్పణ చేసినటువంటి పరిస్థితిని చూపిస్తాం ఇక్కడ ఇస్రాయలిలు కూడా ఇస్రాయేల్గా మార్చినటువంటి దేవుడు వారిని నాటినటువంటి దేవుడు ఏ విధమైనటువంటి వాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళు తొలగిపోయినారు తొలగిపోవటం ద్వారా దేవుడు వారి మీదకి కీడును తీసుకొచ్చారు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నాడు అని హిర్మియాక చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి సో దానిని ఇదేమంటున్నాడు ఈ విషయాన్ని హిర్మయాక తెలియజేస్తున్నాడు దానిని ఎహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించిది ఆయన వారి క్రియలను నాకు అనుపరచను అయితే నేను వదకు తీయబడుచుండు సాధువైన గొర్రె పిలవలే మనము చెట్టును దాని ఫలమును నశించడము రండి వారి పేరు ఇంకనూ జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండుకుండా వారిని నిర్మూలన చేయడం రండి వారు నా మీద చేసిన దురాలోచనలు నేను ఎరుగుతుంటుని ఇక్కడ శత్రువు మన జీవితంలో ఒక విశ్వాస యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి పని చేస్తుందో ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ విశ్వాసుల యొక్క జీవితం చూస్తే అయితే నేను వదకు తీయబడుచుండు సాధువైన గోరె పిల్లవలే ఇక్కడ మనం ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నామో మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క కార్యాలకి శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క సంబంధించినటువంటి దూపార్పణ ఉంటుందో అక్కడ ప్రభు మన జీవితంలో సాధువైన గోరె పిల్లవలే వదకు ఆయన మన జీవితంలో ఉంటున్నాడు అయితే శత్రువు ఏమంటుందంటే మనము దాని ఫలమును నశింపజేయదము రండి మనము చెట్టును దాని ఫలమును చెట్టు ఎవరు చెట్టు ఏ స్పృపే ఆయనే ద్రాక్షళి దాంట్లో తీగలు మనం మనల్ని ఫలించమని దేవుడు కోరుతున్నాడు శత్రువు యొక్క ఆలోచన ఏంటంటే ఆ యొక్క చెట్టును ఆ యొక్క ఫలమును నశింపజేయవలనని శత్రువు కోరింది అయితే చెట్టును దాని ఫలమును నశింపజేయదు రండి వారి పేరును ఇంకా జ్ఞాపకం చేయకడుకుంటున్నట్టు బ్రతుకు వారిలో నుండి నుండకుండా వారిని నిర్మూలన చేయదు మురండి వారు నా మీద చేసిన దురాలోచనలో నేను ఎరుగుతుంటేనే శత్రువు ఉద్దేశం ఏంటంటే ఇట్ ఇట్ వాంటెడ్ ఫస్ట్ ఆ చెట్టును దాని ఫలాన్ని నశించి చే నశింపజేయాలని కోరేదిగా ఉంటుంది రెండోది వారి పేరు ఇకను జ్ఞాపకము చేయబడకుండా బ్రతుకు వారిలో నుండకుండా వారిని నిర్మూలన చేయదు మురండి బ్రతుకు వారెవరు ఎవరైతే స్పృభను అంగీకరిస్తారో ఎవరి పేర్లైతే జీవగృధంలో రాయబడేటో వారు మాత్రమే బ్రతికేవారు వారిని వారి పేరు నిర్మూలన చేయదరండి వా అనే ఈ విషయాలని శత్రువు విశ్వాస జీవితంలో కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆ విశ్వాసి ఇర్మయాయమంటున్నారంటే నేను ఈ విషయాన్ని ఎరుగుకునే ఉంటుంది ఆలోచన అది కలిగి ఉన్నదండి నీతిని బట్టి తీర్పు తీర్చుతూ జ్ఞానేంద్రియములను హృదయములను శోధించు వాడు ఇహోవా చనిపోతూ అని చెప్తూ యహోవా నా వ్యాజ్యము భారము నీ మీదనే మోపుతున్నాను ఆ మాట అంటూ ఇక్కడ దేవుడిని ఒక వ్యాజ్యం దేవంతుడు ఒక వ్యాజ్యం చేస్తున్నాడు హిర్మియ ఈస్ రిప్రసెంటింగ్ సమ్థింగ్ టు దాడ్ చేయింగ్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ వారికి నీవు చేయబోయే ప్రతిదిండో కావున నీవు మా చేత చావుకుండా యహోవా నామను ప్రవచించకూడదని చెప్పు అనాతో వారి గురించి యహోవా సెలవిస్తున్నాడు అయితే ఇక్కడ ఇర్మియా తోటి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఎవరైతే నిన్ను ఇహోవా పేరు మీద అంటే ఆయన నామాని మీద ఉత్తరించకూడదు ఈరోజు మనం కూడా బ్రదర్ మీరు మీ ఈ లోకంలో ఎవరు కూడా నీవు ఎంత అసహ్యమైన పనులు చేసినా ఎంత నీచమైన పనులు చేసినా ఎంత పాపం చేసినా ఎంత ద్రోహం చేసినా ఏ విధమైనటువంటి నీవు కార్యాలు చేసినా కూడా ఈ లోకం అంగీకరిస్తుంది నేను కానీ ఒక విషయం నీవు అనాతో వారు ఈ లోకం ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి వారు నిన్ను చంపేవారుగా ఉంటారు ఒక విశ్వాసి తన జీవితంలో ఒక హతసాక్షిగా శ్రమల ద్వారా ఒక కష్టం ద్వారా ఒక అవమానం ద్వారా ఒక నింద ద్వారా ఒక వెలివేత ద్వారా ఒక లోకం ఎప్పుడైతే ఎప్పుడు అసహించుకుంటుందో తెలిసా ఒక విశ్వాసిని ఎప్పుడైతే ఆయన ఫేస్ నామాన్ని తన జీవితంలో ధరిస్తాడో అప్పుడు మాత్రమే ఈ జరుగుతాయి నీవు హేళన చేయబడతావు నువ్వు అవమానించబడతావు నువ్వు శ్రమకు నిందకు పరిష్ వీటన్నింటి కూడా లోనవుతావు ఎంతవరకు అయితే నీవు అనాథతుతో పాటు ఉంటావో అంతవరకు అంతవరకు వాడేమనడు లోకం అనాథోతు ఒక లోకానికి సంబంధించినటువంటి సాదృశ్యం ఈ లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ప్రభువుని ప్రవచింపకూడదు ఒకవేళ నువ్వు ప్రభువు గురించి ప్రవచిస్తే నువ్వు చచ్చిపోతావు అని ఈ లోకం నీ గురించి మాట్లాడుతుంది అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే అట్టి అనాథతు తోటి దేవుడు ఏమంటున్నాడంటే సైనిమ తృతికి యహోవా ఇలాగ సెలవుతున్నాడు నేను వారిని శిక్షించకపోతున్నాను వారి యోనలు కట్కము చేత కూలుదురు వారి కుమార్తెలను కుమార్ కుమారులను కుమార్తెను క్యాచ్ వారి విశేషమేమి వీలైకపోను నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథోతుడు వారి మీదకి రప్పించదును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాథోతుడును వారి మీదకి రప్పించదును ఈ రోజుల్లో మనము దర్శించే దేవుడు దర్శించే సమయంలో ఉన్నాం ఈ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు రానై ఉన్నాడు అయితే నీవు అనాథతుగా ఉంటే నశించిపోయేవాడుగా ఉంటున్నావు నీవు అనాథోతుకు వ్యతిరేకంగా ఎప్పుడైతే దేవుని నామాన్ని ఉచ్చరించేవాడుగా దేవుని నామంలో ప్రకటించేవాడివిగా దేవుని యొక్క పని కలిగిన ఉంటావు అప్పుడు దేవుడు తను ఈ యొక్క అనాథోతు యొక్క క్రియల మీద తీర్పు తెర్చేవాడుగా ఉంటాడు మనము ఇదే సంవత్సరంలో ఉన్నాం ఇది కాలం గురించి మాట్లాడుతున్నాడు అయితే ఈ కాంటెక్స్ లో ఈ పరిస్థితుల్లో ఇర్మియా యహోవా తోటి ఒక వాదన తీసుకొస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడిగా అయినను న్యాయం విధించటం గురించి నేను నీతో మాట్లాడదును దుష్టులు తమ మార్గంలో వర్ధింపనేలా మహావిశ్వాసగాతలు సుకించనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తనుచున్నారు వారు ఎదిగి ఫలించుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతంద్రియములు దూరముగా ఉన్నావు యహోవా నీవు నన్ను ఎరిగి నన్ను చూడుము నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు నన్ను చోధించుము వదకి ఏర్పడిన గొర్రెవలే వారిని అతము చేయము వాద దినము వరకు వారిని ప్రతిష్ఠించము భూమి ఎన్నాళ్ళు దుర్తింపగలను దేశంలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను అతడు మనమంతా మన అంతము చూడవలనని దృష్టిలో చెప్పుకొని చుండగా దేశంలో వారి చెడితనం జంతువులను పక్షులను తమసిపోచున్నవి అనే ఈ క్వశ్చన్స్ ఇదే ఇదే ప్రశ్న దావి మహారాజు కూడా కీర్తనలో డెబ్బై అధ్యాయంలో చూస్తావు ఎందుకు యొక్క అన్ని జనులు ప్రాస్త్ర అవుతున్నారు వైదేఆర్ సో ఆయన ఏమంటాడు అక్కడ కంక్లూషన్ ఏంటంటే నేను యహోవా సన్నిధికి పోరకు ఆయన హృదయం అంతా కూడా తలవరంగా ఉందంట ఎప్పుడైతే యహోవా సన్నిధిలో దేవుడు ఆయనకు బయలుపెడుతుందో అప్పుడు ద్రావిడ మహారాజు అందరి నిత్యమగా వారు జారు స్థలంలో ఉన్నారంట మహాగాధ కారం సో ఇదే ప్రశ్న ఇక్కడ ఆ కూడా దేవునికి వేస్తున్నాడు అయితే దేవుడు ఈ కాంటాక్ట్ లో దేవుడు ఆయనతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ చెప్తే దేవుడు ఆయనకి డైరెక్ట్ గా జవాబు చెప్పట్లేదు దర్ ఇస్ అ ఇన్డైరెక్ట్ ఆన్సర్ టు జర్మయా అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఐదు వచ్చినప్పుడు నీవు పాదచారులతో పరిగెత్తుగా వారు నేను అలా కదా నీవు రౌతులతో ఎలా పరిగెత్తుగలవు నెమ్మదగలగలిగే స్థలంలో నువ్వు క్షేమంగా ఉన్నావు కదా ఎవరు ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేసుకో అయితే ఇటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకటి శత్రువు మనల్ని నాటిన స్థలం నుంచి కలిగించవాలని చూస్తుంది ఆనాతోతు ఈ లోకము దేవుని గురించి ప్రవచింపవద్దని కోరుతుంది శత్రువు చెట్టును దాని ఫలమును నాశనం చేయవాలని కోరుతుంది ఇటువంటి పరిస్థితుల్లో దుష్టులు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు చాలా ప్రాస్పర్ అవుతున్నారు దే ఆర్ ప్రాస్పరింగ్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్డ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్ గ్రీవ్ డ్ జర్మయ్య ఈసేస్ నేను ఇంత మంచిగా నీ వాక్యం ఎనుకుంటూ నీ ప్రాణాలు పట్టుకుంటూ నీ జీవితం నా నీ సేవ చేసుకుంటూ నీ నామాన్ని ప్రకటిస్తూ నేను వదకి తీయబడిన ఉన్నాను కదా నేను నేను ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళనేమో ఆ విధంగా రోజు చూస్తున్నావు ఇదేంటి అని ప్రభు అడిగితే ప్రభు జవాబు చెప్తున్నాడంటే నీవు పాతచారకతో నడిచినప్పుడే అలచిపోతున్నావేంటి యువర్దా నదీ ప్రవాహంగా వచ్చిన రోజుల్లో నువ్వేం చేస్తావు This is the uh, uh, reply to all of us today. God is answering. God is asking us. In this situation, if you have a complaint, you want to live in this journey. You want to live in this journey. You want to live in this journey. You want to live in this journey. You want to live in this journey. సో ఒక విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనం శనిగ వారంగా గుణిగే వారంగా దేవుని ప్రశ్నించే వారంగా ఉంటామో ఎది జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఇక్కడ ఈ జవాబు అడుగుతున్నాడు వేర్ యుఆర్ గోయింగ్ టు బీ వెర్ జ్యూఆర్ దాన్ ఈస్ గోయింగ్ టు బీస్ వల్లి అండ్ నీవు ఈ పాదచారులతో నడిచినప్పుడు వారు You are tired. and that uh, got alay got it kada in varthaye and what happens when you run with the horses and what happens when jordan overclaims ee ee vishayannu goti manu chuste ee further ga em jarugutendante you see further what happens is in the ఫర్దర్ గా ఇరవై అధ్యాయం వరకు మనం చూస్తే హిర్మియా జీవితంలో ఆ యొక్క ఈ యొక్క గుర్రాళ్ళతో విరికినప్పుడు లేక ఈ యొక్క ప్రవాహంగా వచ్చినప్పుడు జరిగినటువంటి పరిస్థితులు హిర్మియా జీవితంలో చోటు చేసుకుంటాయి ఈ స్త్రోని టు వెట్ ఇమీడియట్లీ ఆఫ్ ఐ జస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యాజ్ ఇట్ ప్రొసీడ్స్ఫర్స్ ఇంకా ముందులో కూడా ఉంది ఇంకా అప్ టు ట్వెంటీ ఎయిత్ చాప్టర్ గాడ్ అలౌస్ ఆల్ దట్ ట్రబుల్స్ ఆల్ దట్ చాలా శ్రమల ద్వారా చాలా శ్రమల ద్వారా జర్మయా వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు యా నెట్రాన్ అప్పుడు ఏమైందంటే జర్మయా హ్యాస్ టు స్పెండ్ నైట్ ఇన్ సాట్రాన్స్ ఈ యొక్క ఈ యొక్క దుమ్ముదూళ్ళు వీటిని ఈ యొక్క సాక్లో ఈ వేర్సాక్లో ఇది ట్వంటీ చాప్టర్ జరమయా ట్వంటీ చాప్టర్ వన్ టు త్రీ వర్సెస్లో అది కనిపిస్తుంది ఆ తర్వాత ఆ యొక్క ప్రిజంలో కన్ఫైన్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం జరమయా ముప్పై నుంచి ఆరో వచ్చినం కర చూస్తాము ఆ తర్వాత ఆయన చెరసాలలో ఉండి ఉన్న పరిస్థితుల్ని ఇర్మియా ఇరవై ఎనిమిదిలో చూస్తాం ఈ యొక్క ఈ యొక్క విషయాలన్నిటినీ కూడా మనం చూసినప్పుడు ద ట్రబుల్స్ హీ వాజ్ హ్యావింగ్ ఇన్ ఆనాథౌత్ వర్ నథింగ్ కంపేర్ టు ద ట్రబుల్స్ దట్ హీ వుడ్ హ్యావ్ ల్యాటర్ ఇన్ జెరూసలేం అండ్ ఇన్ వెలూన్ ఆర్ ఇన్ జెరూసలేం సో ఈ యొక్క ఇర్మియా తన జీవితంలో ఈ యొక్క హార్సెస్ తోటి ఏ విధంగా పొరుగెత్తిడు ఈ యొక్క యువర్ధన్ వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమలు ఇరమయా ఇరవై అధ్యాయం ఇరవై ఇరమయ ఇరవై ఎనిమిదో అధ్యాయంలోను ఇరవై ఇరమయ ముప్పై వీటన్నిటిలో కూడా మనం ఏం చూస్తున్నామంటే జీవితంలో ఈ యొక్క లాంటి రౌతులతో పొరుగెత్తాల్సి వచ్చినటువంటి శ్రమలు యువర్ధను ప్రవాహముగా వచ్చినటువంటి శ్రమలు వీటిలన్నిటిని కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇది ఏమంటాడంటే ఆఖరికి ఈ యొక్క అనాథోతు వారి అంటే పదకొండవ చాప్టర్ లో వచ్చినటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో ఏ శ్రమలో నువ్వు ఏ స్పములు ప్రకటించకూడదు నువ్వు ఏదైతే అనాథోతు వాళ్ళు చెప్తున్నారో ఈ లోక సంబంధమైన ఆ శ్రమల కన్నా ఈ శ్రమలు బొప్పమైనటువంటి శ్రమలు ద్వారా ఇది వెళ్లవలసి వచ్చింది ఎందుకు ఈ ఓబేడ్ దాడ్ అండ్ గాడ్ అలౌడ్ తీస్తే many of us also many of us many of us and including believers everybody believing that god has given us a promises nothing will happen to us many of us people still think that god loves us god protects us god will take care of us. but god has a purpose and will also that one needs to accomplish but the, the promises of god and the will of the promises of god will coincide will work for fulfillment of his will not the fulfillment of our will many times we misthink we, we mistake this particular thing epraitham namu chala saru devun yokka vaakthaanalu mana prati paristhilo korukuntam korukotund tappledu kaani devun yokka vaakthaanalu ner vere edi ఆయన చిత్తంలో ఉన్న పరిస్థితులను బట్టి మాత్రమే నెరవేర్తాయి ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఆయన శ్రమల ద్వారా నేను తీసుకువెళ్ళవేయాలంటే నువ్వు ఎన్ని వాగ్దానాలను కోరుకున్నా కూడా ఆ వాగ్దానాలు ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పనిపించవు ఆయన చిత్తాన్ని అనుకరించే ఆయన వాగ్దానాలను పనిచేస్తాయి ఒక విశ్వాస జీవితము ఈ లోక జీవితంలో ఉండేటటువంటి శ్రమల విశ్వాస జీవితంలో తన తన జీవితంలో ఒక విశ్వాసిగా అధిగమించేటటువంటి శ్రమ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద శ్రమ యాజ్ కంపేర్ టు దర్సిక్యూషన్ ఆర్ ది సఫరింగ్ ఆర్ ది ట్రబుల్స్ అండ్ ట్రాయల్స్ దట్ యు గెట్ త్రూ ఫ్లెష్ అండ్ త్రూ వరల్డ్ ఈ లోకం నుంచి వచ్చే శ్రమలు ఈ యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి శ్రమల ఒక విశ్వాసి తన జీవితంలో తన ఆత్మీయ జీవితంలో poor audited twenties shramakaliginatventi jeevitham devudu allow chese tetventi aa yakka tarpeedu devudu allow chese tetventi aa yakka way to perfection the god allowing the uh, troubles and the uh, situations in a believers life to perfect them to attain his glory is much difficult and uh, far more painful than those of troubles which are surrounded by us in the form of flesh and in the form of world it devo ikkada what is the realization is aa anathotu vaalla stramala kante ee yokka stramu edi erishlemu gurinchi nadama adhiganga undi the troubles were having with the anathotu or nothing compared to the troubles that he would have in jerusalem in babylon and in Egypt. so ee ee rakamaina tundi aathmiya పరిస్థితి నుంచి దేవుడు మన జీవితాలని తీసుకువెళ్ళని అనుకుంటున్నాడు సో ఈరోజు ఇఫ్ వీ ఆర్ కంటెంట్ విత్ వాట్ వీ హ్యావ్ ఆర్ ఇఫ్ వీ హ్యావ్ ఎ కంప్లైంట్స్ టుడే దాడ్ హ్యాస్ నాట్ డన్ సమ్థింగ్ హిట్ వీ హీన్ ఇఫ్ యూ ఆర్ హ్యాంగ్ ఎ కంప్లైంట్ ఆర్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎ మర్మరింగ్ అగెంట్ ద లాట్ చేయింగ్ దట్ లాట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నైస్ ఇఫ్ యూ గే హ అది ఇస్తే బాగుండేది ఇది ఇస్తే బాగుండేది కైండ్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎన్ దట్ యూ హ్యావ్ ఫర్ దార్డ్ దార్డ్ ఈస్ యుస్కంటెడ్ విత్ ది కరెంట్ సిచ్యువేషన్ అండ్ ఇఫ్ యూ ఆర్ మర్మరింగ్ విత్ ఇస్తే ఆదచారులతో నడుస్తున్నప్పుడు నువ్వు విత్ ఇస్తే వాట్ హ్యాపన్స్ వెన్ ఎ హార్స్ యూ హ్యావ్ టు రన్ విత్ ది హార్స్ రౌతులతో పరిగెత్తాల్సిన పరిస్థితిలో నువ్వు ఏం చేస్తావు ఎవరదా నదిగా ప్రవహించి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటావు అంటే రాబోయే శ్రమలకి రాబోయేటటువంటి పరిస్థితుల్ని రాబోయేటువంటి శ్రమలకి దేవుడు మనల్ని ఇద్దపడతా అని కోరుతున్నాడు కాబట్టి లెటర్ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ద లాడ్ దేవ ఏది చేసినప్పటికీ అండ్ గాడ్ మే హెల్పర్స్ టు అండర్స్టాండ్ అండ్ డెవలప్ ఆన్ దీస్ థింగ్ i i thought these are the some thoughts you know uh, if i have put it in a right way or not but these are just some things that i wanted to uh, speak to all of you thank you praise the lord hallelujah hallelujah i am prayer jastanu paachon నమ్మకమైన తండ్రి ప్రేమ కలిగిన రాజా నీవాదాలు కొందనాలు స్తూ చెల్లించుకుంటున్నాను తండ్రి ఎంతైనా నమ్మకమైన దేవుడుగా ప్రేమి కలిగిన దేవుడుగా తండ్రి నా జీవితంలో ఉన్నందుకై అయ్యా నమ్మకమైన తండ్రి కృప విటి కృప అయ్యా మీరు అనుగురిస్తున్నటువంటి సహాయానికే మంచితనానికి నీ కొందనాలు అయ్యా తీయబడినటువంటి వాక్య భాగానికి నీ కొందనాలు తండ్రి దేవ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అయ్యా మేము శ్రమలో ఉన్నాం అనుకుంటే అయ్యా రాబోయే శ్రమల గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అయ్యా నమ్మకం తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఆ యొక్క పరిస్థితులకి మమ్మల్ని సిద్ధపరచండి ఆ కుర్రాలతోటి దేవ నమ్మకమైన తండ్రి రౌతులతో పరిగెత్తేటటువంటి దేవ పెంగ రాజా అటు పరిస్థితి మమ్మల్ని సిద్ధపరచండి ప్రవాహముగా వచ్చినప్పుడు దానికి ఎదురుగా నిలబడేవారుగా అయా అట్టి పరిస్థితుల్లో నిలబడేవారుగా ఉండడానికి సహాయం చేయండి ఆయా శత్రువైతే అయా ఆ చెట్టును అతని ఫలాన్ని నాశనం చేయవాలని నిలబడింది దేవా శత్రువైతే తండ్రి మా యొక్క పేరుని ఆ యొక్క బ్రతుకు వారి పేరులో నుండి జాబితా ని తీసుకెళ్ళని కోరింది దేవా నమ్మకం ఏంటండ్రి ఈ లోకం మమ్మల్ని ఏ ప్రభు నామంలో ప్రవచించకూడదు ఏ ప్రభు నామంలో తండ్రి అయ్యా మీరైతే మమ్మల్ని అయ్యా ఈ యొక్క పరిస్థితి కాదు ఇంకా పరిస్థితి కూడా నీవు నిలబడాలి అని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు అయ్యా అటు కృపను నా సహాయం చేయండి నమ్మకం ఏంటేవా ప్రింగులంత్రి అయ్యా ప్రింగులకి తండ్రి పేరు వచ్చినటువంటి ప్రతిబుడికై మీకు మీ యొక్క సంకల్పాలు మీ యొక్క చిత్తం దేవా నమ్మకమైన తండ్రి మా జీవితాల్లో పరిపూర్ణమలాగున అయ్యా మీకు పూర్తిగా విధేత చూపేవారంగా ఉంటానికి సహాయం చేయండి నమ్మకం అయిన దేవా ప్రతి విషయంలోనూ అయ్యా మీ చిత్తం మా జరుగును గాక మీ చిత్తం ప్రకారం జరుగునుగా కానీ కోరే వాళ్ళుగా ఉంటానికి సహాయం చేయండి ప్రెంగుల గిన రాజా మహింగలిగి తండ్రి ఈ మధ్యలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి ఈ యొక్క పరిస్థితులు అన్నింటిని బట్టి మీ తండ్రి ఇందుకు మాఫీ సామర్థ్యం ఇచ్చినారు ఎందుకు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచినారు ఎందుకు మమ్మల్ని ఇటువంటి తలాంతులతోటి ఇటువంటి వరాలతోటి ఇటువంటి ఈవులు ఇచ్చి మమ్మల్ని ఈ యొక్క సమయంలో ఈ తెగుల్లో ఈ యొక్క అంక దినాల్లో మమ్మల్ని పోషిస్తున్నారు అయ్యా దానికి సంబంధించి మీ అయితే ఉందో ఆ చిత్ర ప్రకారం జీవించే వరంగా ఉంటుంది సహాయం చేయండి అయ్యా మీ చిత్తం ఎరుగునట్లు ఆ హృదయాల్ని దేవాతెరవమని కల్పిస్తున్నాను తండ్రి గలిగిన రాజాగలిగిన తండ్రి అయ్యా మీ వైపు చూస్తున్నాను తండ్రి మా జీవితంలో మీ యొక్క కార్యాలు దేవ నమ్మకమైన తండ్రి ఆ యొక్క రాజ్య సువార్త అయ్యా ఆ యొక్క తోటలో పని కలిగించేటటువంటి రూపను అనుగ్రహించండి నిర్లక్ష్యం చేసిన పోగొట్టుకునేటువంటి అవకాశాలను పెట్టుతారు కానీ రుపు కలిగిన దేవుడు వై అనుగ్రహించు దేవ అవకాశాల వైపు అయ్యా తెరవబడేటటువంటి ద్వారాల వైపు దేవ నమ్మకత్వం తోటి మేవైపు తండ్రి రూపను అనుగ్రహించండి ప్రతి ఒక్కరి నీ దేవ నామం కొరకు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం రెండు కింద తండ్రి వ్యాధిలో గలుతుండగా అయ్యా అనేకలు వ్యాధి గురి ఉండగా అనేకులు దేవా నమ్మకం అయిన తండ్రి అనిపోతూ మరణ శైలిలో ఉండగా అది వారిని వారి హృదయాల్లో మీకు ఆశల నిందిగా వారి ఆత్మని మీకు కాశలందలు ఎత్తి మీకు ఇష్టం లేదు ఎవా కృపణ అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక మాంద్యం ఆర్థిక సంక్షోభం తండ్రి దేవ కోల్పోతున్నటువంటి జీవనోపాధిలను బట్టి అయ్యా నమ్మకం అయిన తండ్రి అయ్యా దేవ తానున్నటువంటి కరువును బట్టి కరువు పరిస్థితులను బట్టి మేము వైపు చేస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ మరి ముఖ్యంగా ఈ యొక్క దేవ పారిశ్రామిక కార్మికులు కూలీలు వ్యవసాయ కూలీలు నమ్మకం అయిన తండ్రి పెంగిల్ గింజేద దేవ నమ్మకం అయిన తండ్రి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి ఇక్కడ లో ఉన్నటువంటి యొక్క మురికివాడలో ఉన్నటువంటి వారిని బట్టి మేము ఎక్కువ చూస్తున్నాం దేవ అనాథులు లేనివారు కురుతులు వీళ్ళు పిల్లలు దేవ విక్లాంగులు అయ్యా దీర్ఘకాలిక వ్యాధులతో అయ్యా మనసును బట్టి వారు నమ్మకం తండ్రి ఎదుగురు అంటున్నారు దేవ నమ్మకం అయిన తండ్రి ఏం కలిగిన అయ్యాకల్లో వెళ్తున్నటువంటి అయ్యా వీళ్ళందరిని బట్టి మేము తండ్రి అయ్యా మీరు మీరే మీరే వారిని ఆదరించాలి దేవా మీ ఆదరణ ప్రతి ై అయ్యా మీ యొక్క చూస్తున్నాను తండ్రి అయ్యా మీరే పోషణు పోషణ ఆధారంలో ఉన్నారు కాబట్టి అయ్యాల్ని మీకు తప్పుకుంటుండగా తప్పుడు అయా శత్రువు అయితే తండ్రి నాశనం వైపును ఆత్మహత్యల వైపును యవనస్థులు యవనస్తుల జీవితాలని నాశనం చేరి ఉండగా అయ్యా అటు తులియాలని అటు ఆత్మలు మీకు రాష్ట్రై తప్పుకుంటున్నాను తండ్రి అతని యొక్క కార్యాలని దేవ నమ్మకమైన తండ్రి మీరు వీరించే ఊడిలాగిన దేవ దాని యొక్క తలంపులని భగ్నపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన తండ్రి ఎంతమంది అయితే వివిధ దేవ మాధ్యమాల ద్వారా విశ్వాసంతో వాక్యాన్ని ఇస్తున్నారో తండ్రి అయ్యా బోగా ఫలించడానికి ఆత్మ ప్రబలటానికి అయ్యాత శక్తులను ఏ స్నాములు బంధిస్తూ ముఖ్యం ఆరోగంలుగా నూ అంతులుగా పంపిస్తే వాక్యంగా ఉండటానికి విన్న ప్రతిక్రియమని తండ్రి యొక్క సమయంలో దేవ నమ్మకమైన తండ్రి మా యొక్క సహ తండ్రి కఠినమైనటువంటి ప్రాంతాల్లో దేవ నమ్మకమైన తండ్రి కఠినమైనటువంటి ప్రజల మధ్య ప్రభుత్వాల్లో తండ్రి అయ్యా వారి విశ్వాసములను బట్టి మీ అందు వారి కలిగలిగినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి తండ్రి వారు నిలబడి ఉండగా అయ్యా ప్రేమల ద్వారా హింసల ద్వారా నమ్మకమైన తండ్రి అనేక రకాలైనటువంటి అవమానాలను నిందలను భరిస్తూ దేవ ప్రంగుల తండ్రి హతపాక్షలుగా నిలబడి ఉండగా పట్టుకుంటున్నాండి అయ్యా జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క చేస్తుంది అయ్యా మీరు ఆదరించే దేవుడుగా ఉండే మనకి ప్రార్థించుకున్నాము కృష్ణ అనుగ్రహించండి నాయకు విగ్రహార ఆదేశం మీ ప్రాతిని పట్టుకుంటుండగా కృప్ను అనుగ్రహించండి ఎంత ఈనామకమైన దేవుడు తండ్రి అయ్యా విడినాడే దేవుడు కాదు అయ్యా యొక్క నాయకులని అధికారులు మీ పాత్రని విధి పట్టుకుంటుండగా జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఎందరైతే సువార్తకు మీ నామనుకు మీ వాక్యం అనుకు వ్యతిరేక ఉన్నారో తండ్రి ఈ దేశంలో అటు శక్తుల్ని సమస్తమైనటువంటి నాయకులని లేవా మీ యొక్క అధికారం కిందకి మీ యొక్క సార్వభౌమ అధికారం కిందగా అయ్యా కుట్లాగ్రహించండి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో తండ్రి కార్యం దొరకలేదు మేము చూస్తున్నాం ప్రేమికుల కదా మేము కలిగిన తండ్రి మా జీవితాల్లో మీ పొందాలి అయ్యా పనిచేట్లాగ్రహించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కడగబడిన పాత్రలుగా అయ్యా మీరు ఆడుకున్న తండ్రి తగినటువంటి జీవితానికి వారుగా ఉంటానికి అంత దినాల్లో తరకీ చేయమని ప్రార్థిస్తున్నాం నాకు తండ్రి రాను అయినటువంటి పరిస్థితులకి మమ్మల్ని సంసిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను దేవ ప్రేంగులకి తండ్రి మహింగులకి రాజా మా యొక్క ప్రార్థనలు వింటూ దేవ నమ్మకం ఆయన మా ప్రార్థనలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి జవాబులు పొందున్నారు దేవ ఇంటి వరకు మీరు చేసినటువంటి అద్భుతాలతో పొందారు సమయంలో తండ్రి దేవ ప్రేంగులకిన రాజా విజయాన్ని మీకు ఎత్తి పట్టుకుంటుంది అక్కడ సహాయం చేయండి అయ్యా సమస్తమైనటువంటి వైరస్ ని దేవ ఏ స్నామంలో పడుతున్నారు ప్రార్థిస్తున్నాం స్వస్థపడి దేవుడు మీద తండ్రి అయ్యా మీ ప్రాస్ అనేది లేదు పెట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి జాశువాని మీ ప్రాస్ అనేది లేదు పెట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి ప్రింగులకి రాజా మహింగలిగింది తండ్రి అయ్యా చక్రవర్తి గారిని బలపడుతుంది కృపణ అనుగ్రహించండి ప్రింగిలికి రాజా మహిళ తండ్రి ఈ విధంగా ఎంతమంది అయితే మా యొక్క దేవ ప్రార్థనలు కోరి ఉన్నారు ప్రార్థన అవసరం కలిగి ఉన్నారు అటువారందరినీ మీ ప్రాస్ అనేది ఎత్తిపట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం చేతిని వచ్చి ప్రతి బిడ్డకై మీకు కొందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని చాలా విషయాలు మనకి ఈరోజు హానిపించేది చిత్రాన్ ప్రజలు తెలుగుబాటు చేసినప్పుడు ప్రవక్త ద్వారా తెలుగు అక్కడ ఇండియా ద్వారా మాట్లాడుతూ మనం చూస్తాం వ్యతిరేకిస్తాం ఈ తెగ నామను ప్రవచించబోతున్నీ సాధించిన అప్పటి నుంచి ఇప్పుడు పెరుగుతూనే ఉంటాయి ఎంత మంది వ్యతిరేకించినా గానీ ఏమీ పక్కన మనకి ఆగదు అది బయటపరచి పడుతూనే ఉంటుంది ఎరిమే వడవితే బొరపెళ్ళలా ఉన్నాడు కాబట్టి బయటపరిచి వేరంతుకోవన్నీ మనం తెలుసు జమలో ఉన్నప్పుడు అవన్నీ ఎన్నెన్ని విషయాలు ఏం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటది చాలా విషయాలు అంటే ఎరిమే గన్న కాబట్టి ఎరిమ ఎంతో భయంకరమైన జమలు అని తెలుస్తాయి అయినా కానీ స్థలాల నుంచి అనేకాల నుంచి బాగా పెరుగుతున్నాం ఇప్పటికీ గాలిపరుస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని లాగా తయారు కావాలా ఏమేలాగా అనేకాలా నిద్ర చేసుకుని ఆయన ఎక్కడికైనా దగ్గర ప్రవచనం చాలా అధికమైన ప్రవచనం కానీ అట్లా ఎంతో దాన్ని పని మనం తీసుకుంటే కానీ మనుషుల పని అంటే ఎంతో ప్రేమ దాగిలేదు ఏమైతే ప్రేమ అనేది ఖ్యానం చేసుకోవాలి చాలా విషయాలు మాట్లాడుతున్నా మనం కూడా ఇంకా ప్రవర్తన ప్రవర్తన కానీ ఇవ్వే ఎట్లా మనం జీవించాలి మనకి ప్రేమలు కానీ చూపిస్తున్నారు కాబట్టి మనం అనేకలుగా ప్రేమతోటి ప్రపంచం కనిపించాలా అనేది థ్యాంక్ యూ గారు మనం ఆరంభించుకొని కొత్త కొత్త హలో హలో ప్రాథం వర్ష ద్రవడు దేవామికి వదరాలైన కృపా మహిళ సర్వనతుల తండ్రి సమస్త సృష్టి మూల కరగడు మా దేవామికే వదరాలైన సమస్త జనత మహిమాప్రభుడు మహా తేజస్సు మహా ఈశ్వరుడు మీకే కలిగి ఉన్న గ్రహాలియాణాన్ని స్నేహ ప్రభా మీ కలిసిన కాలం అంతా మన సురక్షితంగా కాపాడి సీలకు పెట్టినారుర్ణాలు లేదా గానీ నేను గానీ చిత్రమే ప్రభు అన్నీ మాకు చెప్పిస్తున్న తరలి అనాది కాలం నుంచి పర్వతాలకి బయలుపరిచినవన్నీ అవి మా కాలంలో నెరవేరుతున్నాయి నైనా ఈ స్వల్పాల కాలంలో పాత నిబంధన కాలంలో అవి నెరవేర్లేదు ప్రతి నిబంధన కాలంలో కూడా తన రాష్ట్ర ప్రభుత్వం అపోస్ల కాలంలో కూడా అవి నెరవేరలేదు కానీ ఈ రోజు అన్ఫోల్డ్ అవుతున్నాయి నైనా కానీ ఉత్తర దృష్టిలో వాటిని చేయడం చెట్లు ప్రభుత్వం కంగరించమంటూ ఆర్థిస్తున్నాం రూపొందించమంటూ ఆర్థిస్తున్నాం నైనా ఇవన్నీ సత్యాలకు అనుగ్రహించలాగా వాడికి ఆత్మీయత అనుగ్రహించండి తండ్రి వాడికి వేరే అదే ఓపెన్ చేయమంటే ఆర్థిస్తున్నాం చూడాల చిత్రాల ప్రభా మహాశకుండా క్రైస్తవం పోతుందని మీరు మాకు హెచ్చరిస్తున్నారు దేశమంతా రక్త ప్రవాహాల్లో జరుగుతున్నాయి ఎడుస్తున్న తర్వాత ఇలా అపవాక్యములలో ఆవులు ప్రభావంలో యోనస్తులు కూలుతున్నారు ప్రభా అన్ని అక్కడ చూపించినారు ఆ యొక్క వాక్యాలలో నేను ఎంతో విలక్తిస్త ఆవులైనా మీ యొక్క చిత్తం తపక నెరవేరుతుంది ఎందుకంటే మనుషులు మీకు తిరుగు వార్తలు చేసినప్పుడు మీకు దూరంగా లేచినప్పుడు నాకు తగిన శిక్ష అనుభవించలే తప్పదాన్ని మీరు మీ బిడ్డలకు హెచ్చరించడాన్ని అని చెప్పిన ప్రభావం సమాప్తి భాగంలో మేము వచ్చినప్పుడు నేను అది నడుస్తుంది ప్రపంచం అంతటా క్రైస్తవులు సమలుగుండతున్నారు ప్రభా సత్యం గ్రహించడా వారికి సహాయపడి సత్యం సేవకులు లేవన్న తల్లి తండ్రి వీటన్ని చూసి నేర్చుకోవాలి ప్రభావాలు ప్రకటించాలా ప్రభావ నాకంతా తెలుసులే అని తీర్మానించుకున్న క్రైస్తవ యాచకులు వీటిని చూతలు ఉన్నారు ప్రభా ప్రతిరోజు మీ సంగతికి వచ్చి వాళ్ళు నేర్చుకొని పోయి సమయానికి ప్రకటించాల ప్రభావ అటువంటి హృదయాన్ని అనుగ్రహించమంటార్థిస్తున్నాం బైబిల్ అంత ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ చేయడం దాన్ని మీరు ఇంకా బయటపరుస్తూనే ఉన్నాను ఈ రోజు ఇదివరకు కూడా దాన్ని దురదృష్టం పాటించుకి ఉంది క్రైస్తవత్వం ఈ రోజు ఏ ప్రవచనం అర్థం చేసుకోలేని చెక్కుల ఉంది ప్రభావ వాటి పట్ల మీతో కనికరం చూపించమంటున్నాం మీ యొక్క కృపను అనుగ్రహించమంటార్థిస్తున్నాం వీటిని దాని ప్రకారమే జీవించాలండి అయినా మేము పద్ధతి ప్రభా అవును ప్రభా అదృష్ట కార్యం పన్నెండు ఆధ్యాయులం చేస్తున్నాం పదకొండు ఆధ్యాయంలో ప్రభా అగనే ప్రభక్త ప్రవచించినప్పుడు మహాభూకం మహాకరువు రాబోతుందన్నప్పుడు దేవుని బిడ్డలందరూ సంపూర్ణంగా తయారైన ప్రభా ఏ రీతిగా కరువును ఎదుర్కోవాలండి మేము కూడా అదే రీతిగా ఎదుర్కోవాలి ప్రభా యొక్క ప్రవచన అర్థం వాటి ధర్మక్షణ మేము సిగపడాలా అనే సంక్షిగా పరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం బ్రదర్స్ దాన్ని ఆశ్రదించండి వారి జీవితాల పితాలు చేకూర్చండి ముఖ్యంగా తండ్రి విజయ్ బాబు గురించి నేను ప్రార్థిస్తున్నాం అప్పుడు చుట్టూ కంచెయండి ముఖ్యంగా సమాధానం అనుకరించమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క వైఎస్ ని కట్టిస్తున్న గేస్స్తున్నాం మమ్మీ మీ యొక్క రక్తం పెట్టుకున్న పెద్ద సంతానమే కాబట్టినైనా అబ్రాహ్ ల చేయబడ్డ ప్రతి వాగ్దానము అతని సంక్రమిస్తుందని మేము విశ్వసిస్తున్నాం మీ ద్వారా మీ శరీరాన్ని పాల్యంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదని మీరు అది నెరవేర్చండి అది కానీ నా పిల్ల జీవితంలో సంపూర్ణ స్వచ్చతను ప్రకటిస్తున్నాం క్రీస్తు క్రీస్తు పరిశుద్ధు అదే ఆ విషయాలు అద్భుతాలు చేకూర్చుంది అనేకల జీవితంలో అద్భుతాలు చేకూర్చా తీసుకున్నాం ఉపాయ మీకే సమస్త కనక మహమ్మ ప్రభావ్ అనయ్య ప్రభా ప్రపంచం అంతటా జరుగుతున్న ఏకత మీరు గ్రహించండి గ్రహించి చూస్తున్నారు ప్రభావిత మనుషుల పట్ల కనికరం చూపించండి రక్షించండి వాళ్ళ మీద ఆకర్షించుకోండి దైత్యం ప్రార్థిస్తున్నారు పదాలు ఎత్తంటారాయణ ఆశ్రయించండి చక్రవర్తి విషయంగా ప్రార్థిస్తున్నాం అబ్బాయిని ముట్టండి తన భార్యని ముట్టండి తన తల్లి అని కుటుంబాలందరిని ముట్టండి వారి మీద ఉన్న యొక్క దుష్ట శక్తులని శ్రీకృష్ణ పాతలంలో ధరించి వేస్తున్నాం ఈ మహిమార్గంగా వారి జీవితాల అద్భుతాలు చేకూర్చండి చీకటి శక్తులని ఏ శ్రీకృష్ణ ఆజ్ఞాపిస్తున్నాం దురి దాల్ల ఆ కుటుంబాన్ని విడిచిపెట్టే అబ్బా ఈ యొక్క రక్తం కింద వాళ్ళని తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం మీ యొక్క రక్తం కింద కపం అని ప్రార్థిస్తున్నాం వారి జీవితాలలో అద్భుతాలు చేకూర్చమని ప్రార్థిస్తున్నాం పోగొట్టుకున్న ఆశీర్లన్నిటి తిరిగి కప్పించామని ప్రార్థిస్తున్నాం అవునైనా ఇది మనుషులకు అసాధ్యమే కానీ మీకు అసాధ్యమైన ఏదీ లేదు ప్రభా అన్ని పొంది ఉన్న మనం ప్రార్థించమన్నారు మేము అదే వ్యక్తిగా చక్రవర్తి గారి తన భార్య జీవితాల కలిగిన జీతాలు మీరు చేసిన అద్భుతాలను బట్టి మీకు ఎంతో వరణాలు శాంతి సమాధానం అనుగ్రహించండి అది చూసి మేము స్థితించి కనిపరచాల అటువంటి కుటుంబంగా వారిని తయారు చేయండి చక్కడిని మీరు అక్కడ ఏర్పరచుకొని అవును ప్రభా క్రైస్తవ సంఘాలలో తను మన జీవాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం టెక్నాలజీస్ వాడుకొని మీ యొక్క నీతి శక్తిని ప్రకటించే కుటుంబ సంఘాలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం వారి కెరియర్స్ మార్చి మీరు ఆగ్రవత్మర ప్రార్థిస్తున్నాం తండ్రి జీవం కలిగితే వాళ్ళు కలిగినవా తండ్రి మరి ఒకసారి మరి ఒక రోజు తక్కువ నీ పాదము చెంతకు తృపా సింహ నిబంధన మీ ప్రయత్నా స్వేచ్ఛమైన నామైన బలమైన నామన తండ్రి నేను పూజిస్తూ శిక్షిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ పెడువాదం చెంతకు శిక్షణ మా దేవుడవు మా సృష్టి మా విమోచకుడు మా విశ్వాస కర్తవు మా నిరీక్షణ కర్తవు తండ్రి స్తోత్రము ఆయన ప్రభు ఎంత గొప్ప దేవుడవు నాయన మీ సృష్టిని ఎంత గొప్పది గొప్ప ఈ నెరులను తండ్రి ఈ స్వారూపంలో మీ కోలిక చొక్కలు సృష్టించిన స్తోత్రంలో ఆయన ప్రభు ఆత్మజీవులుగా స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు గొప్ప కాయం చెల్లించి గల చెల్లించి తండ్రి మమ్మల్ని కొన్నాడు ప్రభు ఆత్మ స్తోత్రం మా తండ్రి మా మా పాపములకు మా దోషములకు తండ్రి మీరు ప్రభు చేసిన ప్రాక్త్వములు బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభావ మీరు చేసిన బలయాగములు బట్టి స్థితి స్తోత్రం చల్లించుకుంటున్నాను మా తండ్రి మా దేవ పరిశుద్ధమైన అమూల్యమైన స్థితి దోషం అని కొద్దిగా మమ్మల్ని తండ్రి నిండా రైతులు గాను నిరపురాధలు గాను ఆయన పరుషత్తులుగా నిలబొట్టు గల శక్తి గల రక్తంపై స్థితి చేస్తున్నాం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవ తయన ఈ యొక్క తండ్రి మానవులు ఈ కృపను బట్టి తండ్రి నాయన ఈ నెలలో చేస్తున్న మీరు ఆశ్చర్య కార్యం బట్టి స్థితి చెల్లించుకుంటున్నా బలమైన లోపైన ఆత్మీయ కార్యములను బట్టి చెంచుకుంటున్నారు మా దేవ మా తండ్రి నాయన జీవితానికి మా తండ్రి ఆయన గర్భంలో రూపంలో పడకమంటే నిన్నున్నారు ఏర్పరచుకున్నారు తండ్రి మీ కొరకు ప్రతిష్ఠించుకున్నారు మా తండ్రిని ఆయన చెల్లించుకుంటున్నారు దానుడనే ఏ విధంగా భయపడదు నేను చెప్పింది మాట్లాడి ఆయన ఎంత గొప్ప నాయన తగ్గి ఒక ఎన్ని అంటే మీ తల్లిలో మీ కార్యంలో గొప్ప ప్రాప్తగా ప్రభుత్వం ప్రతిష్ఠించిన చెల్లించుకుంటున్నారు ఆయన ద్వారా ప్రభుత్వం మీరు వెల్లడి చేసిన గొప్ప విషయాన్ని ప్రతిష్ట చెల్లించుకుంటున్నారు మా తండ్రి మా దేవ ఆయన ప్రభు తండ్రి ఈ లోపంలో నాయన మీరు జీవిస్తుంటాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో గొప్ప పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు శ్రమలో కష్టాలు నష్టాలు ప్రభుత్వ వేరే అంటే ఇన్నిటి ఉండ మమ్మల్ని బలపరచులు అమ్మాయి ముఖ్యంగా కరోనా విషయం ఎట్లా తీసుకుంటున్న అమ్మాయి అది ఎంతో భయంకరంగా తండ్రి గొప్ప అనేక దీని బారణ పడుతుంది అనేక మంది చనిపోతున్నారు సహాయండి కరణం చనిపోయించండి మా తండ్రి మా దేవ దీన్ని ఎందుకు అనుమతించారో బాగా కారణంగా ఆయన తండ్రి కేవలం మేము చెప్తాను ఇది మొరుపట్టగలుగుతాం తండ్రి ఈ పరిస్థితులను తగ్గించి ప్రభుత్వా ఈ వైరస్ మీరు మాత్రమే మీ శక్తి మాత్రమే ప్రభుత్వాన్ని మీ మాట మాత్రమే దీన్ని ఆపడం తండ్రి సహాయండి నా దేవాలి ఆయన ప్రభుత్వ దీని బాలను బుడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభుత్వ సహాయం చేయండి ముఖ్యంగా విజయ్ గురించి ప్రార్థిస్తున్నారు బుక్ అంటే స్వస్థపరచండి ఆయన తండ్రి ఆ యొక్క వైరస్ శరీరం నుంచి తీసివేయలసిందిగా ప్రార్థిస్తున్నా చింత చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా మా తండ్రి సహాయం ప్రభుత్వ మీరే తిరిగి మొత్త పరిచయం బలపరచు మీరు శక్తిని పరిండు ప్రభుత్వ నిలబెట్ట ప్రభు మీరు ఉద్దేశించిన గాని జీవితం సఫలం చేయడం నా ప్రభావ జ్ఞాపం చేసుకొని దర్శించు అదే విధంగా పెట్టి ప్రభు అదే విధంగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను ఆయన మీకు ఎవరైతే దీన్ని బారిన పడ్డారో ప్రభుత్వా మా తండ్రి మా దేవ జ్ఞాపకం చేసుకున్నయన చనిపోయిన వారి కుటుంబాన్ని చేసుకుని వారిని దర్శించండి ప్రభుత్వా మీ వెలుగున్న వాళ్ళకి ప్రత్యేక గొప్ప నిరీక్షణ వారికి దయచవలసి మా తండ్రి మా దేవ జ్ఞాపకం చేసుకున్నాయన్న తల్లి ప్రభుత్వ వారి మీ తండ్రి మీరే ఆదరించి ఓదార్చండి వేడుకుంటున్నా తండ్రి ఈ సమయంలో కరోనా వలన తల ఎత్తున పరిస్థితులు ప్రజల గురించి ప్రార్థిస్తున్నారు ఎన్నో ప్రభావస్మూర్తపట్టిన ఎన్నో వ్యాపార నష్టాలు తక్కువ అనేక మంది ఉద్యోగాలు తప్ప నైనా ఆర్థిక సహాయం చేయండి పాలకులకు సరైనటువంటి జ్ఞానం లేదు తప్ప పాలకులకు సరైనటువంటి నడిపించలేదు పాలకులకు సరైనటువంటి ప్రభావ తండ్రి నాయన తండ్రి సౌదా ప్రజల పట్ల పెద్ద యన సంక్షేమం పట్ల ఆరోగ్యం పట్ల ఎటువంటి స్వల్ప మంచి దూరం తండ్రి సహాయండి ఆయన వారి జ్ఞానం కలిగి అనవసరమైన దృష్టి పెడుతున్నారు తండ్రి నాయన ఈ రేఖ నుంచి చూపించండి మా దేవ ప్రభావం అర్థం చేసుకున్నాయి రైతుల గురించి ప్రార్థి మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావా విద్యార్థుల గురించి ప్రార్థిస్తున్నాయో సహాయం ఎంతో ఆందోళన ఉంటున్నారు అక్కడ మీకు ఏ ఆందోళన ఉంటున్నారు దానికి చూపించండి ప్రభుత్వ సమయంలో నాయన అనారోగ్యంగా ఉన్న మీ బిడ్డలు ఆయన తగ్గు జాషిస్ బట్టి స్వస్థపరచం తండ్రి ప్రభుత్వ చిన్న జాష యొక్క హార్ట్ ని ముక్కి స్వచ్ఛండి మీ యొక్క కృపీ మీ జ్ఞానం లేదా సహాయం చేయండి కృష్ణ యొక్క పాప యొక్క స్వస్థ సంపూర్ణంగా స్వస్థపరిచి మీ సేవలు వాడుకోండి ఆయన హృదయాంగారి డానియల్ని జ్ఞాపం చేసుకోవచ్చు ప్రార్థిస్తున్నా అశ్లోకరుణి పలు వడుదల చేసి వాళ్ళని బలపరచాల్సింది తండ్రిని ఆయన సహాయం చేయండి మా దేవే ముందుకు నేర్పించండి గొప్ప ఆయన ఈ సమయంలో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఎంతో విగ్రహాలు ఆయన ఎంతో ప్రభు అంధకారం తండ్రి ఆయన గొప్ప తండ్రి మిమ్మల్ని అడిగని గొప్ప అనేక మంది నుంచి మాకు నూట ఇరవై కోట్ల మంది ఉన్నాయి సహాయం చేయండి మీ వాక్యం ప్రతి గ్రామానికి ప్రతి తల్లకి ప్రతి తాండాకు ఆయన వెళ్ళినట్లు సహాయం చేయండి తప్పను ప్రసరింపజేయండి తండ్రి నాయన ప్రతి విధాక శక్తులను దండించండి తప్ప ఆయన మీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది వార్తకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రతి శక్తిని తప్పే నశించడం ఆయన మత చాండస్తున్నాం తమ చేతుల్లో ఉండి తప్పను మీ దేశాన్ని విడిపించండి తప్ప సహాయం చేయండి తండ్రి మీటింగ్ హింసిస్తున్నారు జ్ఞాపం చేసుకుంటే వారి యొక్క వ్యక్తిగడలన్నీ నాశనం చేసుకుంటు అనేక మీ వాక్యం మీ కట్టు పిల్లలు ఈ సమయంలో ప్రభుత్వ ఆయన తండ్రి ఈమెయిల్స్ వాట్సాప్ మెసేజెస్ మరియు ప్రభు అనైనా ఛానల్స్ లో వాటిలో తప్ప వాక్యాన్ని వారందరూ విని సమయంలో గ్రహించి నిజమైన సత్యవంతమైన దేవుడు సజీవు తెలుసుకోవటానికి మా తండ్రి మా ప్రభుత్వ జ్ఞాపకం చేసుకున్నా తండ్రి మా ప్రభుత్వం యొక్క దేశానికి తండ్రి మీరే కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఈ కరోనా నుంచి కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రికి సహాయం చేయండి ఆయన ఈ సమయంలో తొక్క ఈ తండ్రి మేమందరం ప్రార్థించడం and online laptop portal that you were speaking with cast to you on hold the same no and you are talking to a person who call no hold alone chair right 8982 to adjust please ask you the problem number please pray to god maracho jesus christ name what is name together amen బట్టించుమన్నాలు నీకు శుద్ధి తెలుస్తూ తండ్రి ఎవరే కారణ ప్రభావ తండ్రి పాదరు తండ్రి నేను విజ్ఞావకాశము అదే నేను మహిళ విక్షణాలు బట్టి వర్ణాలు తెలుస్తున్నాం ప్రభావం ఈ వాసంగా ఉన్న తండ్రి ఆయన న్యాయలు ప్రభుత్వ తండ్రి ఆయన ద్వారా ఆయనకి ఆయన మాట్లాడి మాట్లాడుతుంది మా జీవితంలో మాతో మాట్లాడతాం మాకు తెలియకో తండ్రి ఇది గొప్ప త్యాగం చేస్తాయి తండ్రి నాన్న ఆయన తండ్రిని మామూలు నిమిత్తాము నిలబడి సభ తండ్రి గొప్ప కార్యములు ఏ తండ్రి నేను కొద్దిగా ఇక్కడ మనం కొంచెం లోకి వెళ్దాం కొద్దిగా కొంచెం లోకి వెళ్దాం నికి నికిరంగా మనం లోకి యామ్ నికితే ఎంతో దూరంగా ఉన్నాం ప్రభావాలని వింటూ ఉన్నాం ప్రభావం ఇలాంటి వాటాల ద్వారా మాట్లాడుతూ కొంతమంది సవాడుతుంది ఆ రీతిగా ఉంది కానీ అంతకంటే ముందు మీరు మీ మాటలు బయటపడుతుంది అందులో జరుగుతుంది అని చెప్పి మనుషులు మనుషులు చెప్పే మాటలు మనుషులు చెప్పే మన పొందును 39 టెక్నాలజీ తోట కొడుాం టెక్నాలజీ మనం కొడుతది వాడు అన్నాడు యాక్బూస్ అలా ఆలోచిస్తున్నాను నాకితే 90 నిమిషంలకది సవాత్ అతి సోదాకి తోటంతా పెట్టు నాన్న నేను కూడా అంటే నా అతి త్రాను నిలవని నాకిది మన వెండి ఫాస్టింగ్ తాం సంపు యాక్టెనియొట్ బాలతొన నిస్తారొనో మనయలు అతి తలతను కొరక్ నాకిది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 కుటుంబాలని ఆశం చేస్తుంటే వాళ్ళందరినీ ఆశం చేసుకోండి ఇంకొకరిని ఆశ చేస్తుంది సాధిస్తున్నాం నిలబెట్టు సాధిస్తున్న తండ్రి సాధన కాకుండా తండ్రి పార్లర్లు వచ్చి ప్రజల కోసం తండ్రి ప్రార్థించే మమ్మల్ని ప్రార్థిస్తున్నాం స్కూల్ ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఇంకో అమలు పొందే వాళ్ళు ఈ నామం కలిగి ప్రత్యేకంగా ప్రార్థించ ఈ సేవకుల కోసం ప్రార్థన నడవని పరిస్థితులు దూరంగా దూర ప్రాంతాల్లో ఉండి కదా టెక్నాలజీ చదువుకోండి సేవకులతో టెక్నాలజీ గురించి ఎంతో బాగా సంగతులు కూడా సంగతులు ఉన్న వాళ్ళు ఇంకోటి అది మీరు పోషించి చిన్నవాళ్ళు ఈ ఒక్కరు కొరకు తండ్రి ఆహారం లేని వారుగా ఉండకొడ పోషించండి ఈ సెలవులు పోషించండి దర్శించండి వాళ్ళు ప్రజా తీర్చింది डॉक्टर जी ने ना ऑनलाइन फॉर्म को सबमिट करवा दिया मैंने स्पेशलिस्ट कंसल्टेशन के लिए कंसल्टेशन का नंबर भी एडमिटेड मैंने आज निर्देश मैं प्राइम आउट के अपडेट में तैयारी कर रहे थे फार्मेसी में तब तक का टाइम से ले लेते हैं उसको हम सेवा हमें ये रोल नंबर लेकर तो आगे का देखने में बाहर देखते हैं हमारे उपस्थित में చిన్న ఉద్యోగం చిన్న దిగులేదు చిన్న పని చేయలేరు దొరుకుతున్నారు అందరి సముద్రం నుంచి అయ్యా పోషించడం సాధిస్తున్న मौली पर कृपया उपरोक्त प्रारूप नंबर 2114 के विषय के उत्तम प्राप्त हम सेवा में आपसे अनुरोध करता है और अनुमति द्वारा मैं सारी न कंपनी के बारे में आपसे निवेदन द्वारा या चाहते हैं देवा में करते हैं वहीं बाद में तब यह भी मैं चाहते हूं आपका देखना द्वारा कुमार ने तो ज्यादा कंपनी से निवेदन आपसे दे अगर मैं कार्य में देखता हूं तब तक जाने आपसे पांच तो సహాం కృష్ణార్థం చేస్తా నుంచి సాధిస్తున్నారు గొడవలు చేస్తుంది కొత్త రాష్ట్రాల సమాధానం రాకుండా సహాయం పుట్టించండి తమ దేశం కాపడమని సాధిస్తున్నారు సవాల్ బాంబే ప్రాంతాల్లో અને બરદલ લીક કોને પેલેગોટ પ્રત્યક્ષતા વિજ્ઞાન મેનેજર લીક હતા સા મતલબ ના હું જે સ્ટોન પર હં કે ઓન સાદીત સાદીત કવને મે તો હસ્કર પવનલ દાદી વાસ જનદાસ પ્રાપ્ત જી ઇન્ટરનેટ કવ કંડ એ ના સવાઈ બિઝનેસ સેન્ટર ફને એ ના સબ મે બસે કો બિનાનો કોસ્ટ નંબર માં જસ્ટિફાઈ કિયા જો પ્રોજેક્ટ જો મે ડબાયા કે માનક હા હા મુ અમને రిశుధుడ అబ్రాహా యాకోకులకు చేసిన వార్దాన్ని శోభ మీకు స్వత్రమైన స్థూత్రమైన నా ప్రభావం ప్రభావ పరిహారించే ప్రభుత్వం ప్రతి వాక్యం స్వీకరించాల నీటించిన మీరే కానీ ప్రవచనం చేసుకోలేక అభిషేకం అందరి ధైర్యంతో ప్రతి ఒక్కరికి పొందుకోవాలని వాక్యం చెప్పింది వాక్యం నాకే మా దగ్గర నెరవేర్చండి శక్తి ప్రవణ అప్పులు తర్వాత అభిషేకం పొందుకున్నారు చూస్తున్నాం ప్రభా దేవాళ్ళు ఎక్కువ ఇంతేముందుగా తీసుకోవాన్ని ప్రకటించలాగే సాయక్రమం ప్రార్థిస్తాం ప్రభావించిన ప్రార్థిస్తుంది కుటుంబాలు తర్వాటు ఆధారం సమాధానం తెలిసిన తర్వాత వాళ్ళకి రక్షణ స్వస్థపర్చం సీతాన్ని గురించి ఒక జీవితం మీరు ఆకర్షించడం సాధిస్తాను మా దేశానికి సాధిస్తున్నాయి రావాల మీరు స్వచ్ఛపరి సాధిస్తాం ఆ దేశం గురించి ఒక్క గొప్ప చూస్తున్న ఒకరికొక నిస్కరించాలని బహు సమీకాలంలో నెరవేర్చుంది ఒక చికి సహాయపడండి బలపరచండి మీరేమో సాయకుడినా నడిపించడానికి సాధిస్తా నాకు అవసరమైన నా ప్రభుత్వ పరిస్థితి ఆయన ఎక్కువ సాగిస్తామన్నా ఉంటుందా జీవించడానికి కొన్ని ఆశ్రదించడం సాధిస్తున్నాం జీవితాలు సమస్యించుకోవడానికి జీవించాలన్నా సాయక్కి ఈ మహిమతో మీకు బైలింగ్ అక్కడ బాణి సంబంధించి గేమ్స్ బీ గేమ్స్ ఆ దయ్యాన్ని కాల్చి అని తర్వాత ఆ గేమ్స్ ద్వారా కావా దానికి అడవిట్ అయితే చర్చించడానికి ఆవిస్తాం కాబట్టి సమయం మొబైల్ ఫోన్ లో జరుపుకున్న తర్వాత మీ వాచ్లు తీసుకోవాలి చూపించేలాగా మీ పని కొడుకు దాన్ని ఉపయోగించుకోలేదండి సో సామే కానీ చూసుకోవచ్చు వాతావరణం కూడా మీకు తీసుకున్నాయినా పశువు పత్రికనైనా మంచి ఆర్గ్యం దాన్ని ఇతర తల్లిని ప్రాధ్యమైనవాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి చెప్తావా ఆ ప్రభుత్వాన్ని కష్టపక్షాలు అనేకులు ఇచ్చా అనేక సమాజంలో ప్రభుత్వించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభావ అనేకులు తన సాక్ష్యం ద్వారా మైమపర్చాలా ఏమైతే రావాలి బలమైన కాలంలో వాడుచని తర్వాత ఆశీర్దించే సయాన్ని కొట్టివే మీరు బలపరచిస్తున్న ఆ గురి ప్రపంచండి సాంక్షిమాయించండి అది మన చాలి చూసి ఒక తిరిగి ప్రభావందరికీలాగన మైలు పరిచయాదన సావసరండి మీకు రావాటికెన్ ఆ కుటుంబాన్ని శక్తులు విశ్వాసం తండ్రి ఆ ప్రాంతం సాధిస్తున్న వాడుకోవాలి నీటిని సాధించలాగా స్థలమైన మంచి ఆరోగ్యం ప్రేములు అనే కావచ్చండి వండాల్తోకుండా ఆయన మీకు అగ్ని వ్యక్తి మనుషులు ఉండాలని చెప్పావాళ్ళు అగ్ని విశ్రమాల మనుషులు ఉండాలా ఆ వేదన ప్రభుత్వం తీర పెద్దకు ఆయన ఆసక్తి ఇచ్చిన మీ మందులు తాత ఆసక్తి కలిగిస్తావా అట్లా మనుషులు ఆ రీతి మారుడే బలి వాళ్ళు ఇప్పుడు మనుషులు ఇంటికి ఆసక్తి పక్షితం ఇచ్చిన వాచిం అంటే తీవ్రమైన ఆసక్తితో ముందుకు అండి నాకు అక్కడ యాత్ర మమ్మల్ని తీసుకొచ్చినా మా యాత్ర పని తీసుకుని తీసుకుని సమీకాల ఒకవేళ ఒక వచ్చిన నేను తీసుకునే బాధ్యం మాకు అందరుస్తున్నాను పరిశీలించాల నా ప్ర ఒక జిల్లా ప్రవర్తలాగా నేను తయారు ఇవ్వాలా ఒక మోసేలాగా నేను తయారు కావాలి కవ్వ ఎందుకంటే వాళ్ళ రీతిలో ప్రభుత్వం సమర్థించుకుని కవ్వ ఆయన ఇల్లు కట్టలు కానీ ఛేదించుకున్న రాళ్లతో కొత్తగా రంపాలతో పెరిగా ఎంతగానికి సంబంధించిన ఆయన గానీ పద్దెనిమిది విషయం చివరికి చూపిస్తున్నారు అలాంటి తీవ్రమైన తీసుకుని అలాంటి తీవ్రమైన ఆసక్తి మాకు కలిగించడం చూడలేకపోవడం అది మాకు అర్థం కానీ మీకు సమస్య సాధ్యత తీర్మానించీ నడిపించాలి ఎన్నున్న విషయాలకువ కనీ విని విషయాలు మాకు బయటపడుతున్నారు బట్ కనీసం అర్థం చేసుకోవాలి చూడాలి ఆత్మ లేకపోతే మాకు వేరే కలగలు కావాలని అర్థం చేసుకుని ఆసక్తి మనకి కలగల తవ్వ మీరే సహకారం సాధిస్తాం మీరు మంది అనిపించడానికి ఆగిస్తామన్నా నాకు ఏమైనా జీతాలు లాభైన వాళ్ళు ఎంతో మంది తల్లి జీవన కోలుతూనే ఉన్నారు ఇంతమంది రేటు ఎంతో మంది ఆదుతనే వాళ్ళు ఉన్నారు రకరకాల విధానాలతో బాధపడుతున్నారు కుటుంబాలను ఆస్వాదించండి ఆర్థికంగా కుటుంబం అందరికీ రక్షణ చేయండి అక్కడ విగ్రహాలు కలిగించాలి తొందర మోసగా మార్చుకోవడం చీతగా పక్కన మోసాలని సాధించాలకు సాధిస్తే వండాలతో సురైన జీవించే ఆచరించారు నడిపించడం సాధిస్తాను మహిళ అలాంటి ఆత్మీయుల అనుభవం నడిపించి నూతన అందరూ అయితే మన అందరికి సదాకాలతో ఏంటి నా తర్వాత ఒస్ గారు గారు లేకపోతే చంద్రబాబు చత్రవర్తి <inaudible> గణేశార <inaudible> right.